మాట అంటారు తైత్రీయ భాష్యంలో శృతి శృతులు అంటే ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో డహ మనకు అతీంద్రియ విషయే అర్థ విషయే శృతిశ్చనహ అతీంద్రియార్థ విషయే విజ్ఞానోత్పత్తు నిమిత్తం కాబట్టి ఇంద్రియాలకు అందనటువంటి अतीद्रीय अर्द विषये विज्ञा उत्पत्त निमित्त मह मन को शुति श्रुतिरवा प्रमाण श्रुतिरवा शरण वेदालेद वेदा प्रमाण प्रमाकरण प्रमाण गनक नीचे ज्ञाना कल प्रमाण अब नारा चूडलेव మనసు ద్వారా ఆలోచించడానికి సాధ్యం కాదు ఎందుకని అది ఉండడం వల్లనే మనసు నడుస్తూ ఉంది గనక చైతన్య జ్యోతిష అవభాసి మనస మన సామర్థ్యం కాబట్టి ఏ చైతన్య జ్యోతి నీలో ప్రకాశిస్తూ ఉండడం వల్ల మనసుకు ఆలోచించేటువంటి సామర్థ్యం కలుగుతూ ఉందో ఇటువంటి దృశ్యమైనటువంటి మనసు దృగేవ కేవలం దీనిని ప్రకాశింపజేసేటువంటి దృక్ స్వరూపం ఏదైతే ఉందో దానిని తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక ఎత్తు స్వతహ అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం ఏదైతే నీకు నీవుగా తెలుసుకునేందుకు అవకాశం లేదో ఎత్తు స్వత అప్రాప్తం నీకు నీవుగా లభించే అవకాశం లేదు గనక తత్ శాస్త్రేణ బోధితవ్యం శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి గాని మరొక మార్గమే లేదు అందువల్ల శృతి శరణమితి వేదమేవ శరణమితి ఇక్కడ కూడా ప్రక్రియలున్నాయి అది ఇప్పుడు ప్రత్యోష ప్రక్రియ కాబట్టి కేవలం శాస్త్రాన్ని చదివితే కాదు శాస్త్రాన్ని చెబితే కాదు సంప్రదాయం ఉంది అర్థమైంది అసంప్రదాయ మార్గంలో పోకుండా సంప్రదాయంలో ఏదైతే బోధింపబడుతుందో తద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది గనక ఇది ఈ శాస్త్రాన్ని బోధించేటప్పుడు కూడాను ఏదైతే మనకి పంచకోశ ప్రక్రియ ఉందో దీని దగ్గర ఒక న్యాయం ఉంది దీని దగ్గర ఒక న్యాయం ఉంది అది అధ్యారూప అపవాద న్యాయం అపవాదం సీదీస్ అధ్యారూపము అంటే లేనిదాని కల్పించడం అర్థం అపవాదము అంటే కల్పించిన దాన్ని తొలగించడం స్వామీజీ ఎందుకు వచ్చిన బాధ కల్పించడం ఎందుకు తొలగించడం ఎందుకని తగిలించుకున్నావు గనక అది లేనిది ఉన్నది అనుకున్నప్పుడు ఇది తమాష కల్పించుకున్నావు గనక ఇక్కడ ఉంది కాబట్టి భ్రాంతి లేకపోతే అందుకని వేదాంతంలో తమాషాగా చెబుతూ ఉంటాడు ఒకడు మంచి నీళ్లు తాగడానికి వెళ్ళాడు ఇటువంటి సుఖావ బోధార్థం ఆఖ్యాయిక లోవత్ అర్థం కావడానికి ఆఖ్యాయికలు తీర అక్కడికి వెళ్లి నీళ్లు తాగబోతున్నటువంటి సమయంలో పైన చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు కిందనే ఒక సరస్సు సరస్సు ఉంది గట్టు మీద చెట్టు తీరంలో ఆ చెట్టు అలా వచ్చింది వీడు నీళ్లు తాగబోతున్నాడు అదే సమయానికి ఆ చెట్టు పైన ఒక బల్లి ఉండింది అది అట్లా కదిలింది వీడి నీళ్లల్లో ప్రతిఫలించింది వీడు బాగా దాహంతో ఉన్నాడు కనుక ఆ తాగేశాడు ఆ తాగేటప్పుడు వాడికి అర్థమైంది కానీ తాగేశాడు ఏమని బల్లి ఇప్పుడు చిన్న బల్లి లోపలికి ఎంటర్ అయిపోయింది అర్థమవుతుంది ఇప్పుడు అధ్యారోపాద న్యాయం ఇప్పుడు వాడికి ఏమన్నా చేయండి వాడు చచ్చిపోయినంత పని అవుతుంది ఇప్పుడు ఎందుకంటే లోపల బల్లి ఉంది అనేటువంటి భ్రమ చేరిపోయింది మనం ఏం చేసినా అది పోదు పాపం వైద్యులు ఎంతెంతో చేశారు లేదా అని చెబుతారు మేమంతా చూసామంటారు స్కాన్ చేశామంటారు వారి స్కానింగ్ లేదేమి నువ్వేమన్నా చెప్పు వాడి మనసులో పోయి చేరిపోయింది అది బల్లి ఎక్కడ కాదు మీరు అనుకుంటున్న కడుపులో స్కానింగ్ చేసింది నువ్వు కానీ బల్లి ఉండేది వాడి మనసులో కడుపులో కాదు ఏం చేయాలన్నా అర్థం కాలేదు ఇటువంటివి యుక్తితో పోతాయే గానీ ఎందుకని యుక్తి లేక వచ్చింది ఇది వాడికి ఒక తార్కికమైన అవగాహన లేక వచ్చింది కనుక భ్రాంతిలో వచ్చింది కనుక ఇది అట్లాగే పోవాలి పాపం ఎంతమంది వైద్యులు పనిచేస్తున్నా అది పోలేదు అప్పుడు దారిని ఒక సాధువు పోతూ ఉన్నాడు ఏంటినైనా ఇంతమంది చేరారు కారణం ఏంటని ఏమి లేదండి నేను బల్లిని మింగేశాను అంటాడు వీడు వాళ్ళంటారు వీడు అప్పుడు ఆయన అన్నాడు కొద్దిసేపు ఉండండి ఆయన వాడు కొట్టుకుంటూ ఉన్నాడు వాడి కొద్దిసేపుడు బల్లి కదిలినట్టుకుంది లోపల ఇది చూడండి ఇంకా తమాష ఇది ఇది ఎంతవరకు పోలీ లోపల కదా ఈ పక్క ఉంది అంటాడు కొద్దిసేపు ఈ పక్క ఉంది అంటాడు ఎందుకని వాడి మనసు ఇటు పోతే బల్లి అక్కడుంది వాడి మనసు ఇటు వస్తే బల్లి ఇక్కడు అప్పుడు పాపం ఈ సాధువుకి అర్థమైంది ఎందుకని ఈయనకు అధ్యయారాపవాదని ఆయన తెలుసు బాగా డాక్టర్లకు తెలియదు అర్థమైందే అప్పుడు అన్నాడు నాయన కొద్దిసేపు నుండి ఆ పేషెంట్ని నా దగ్గర వదిలేసేయండి ఎందుకంటే నేను కూడా వైద్యుడిని సన్యాసించి ఇట్లా సన్యాసిని అయ్యాను నాకు వైద్యం తెలుసు మీరు వదిలిపెట్టి మీరు దూరంగా వెళ్ళండి అని వాడిని తీసుకొని పోయాడు అప్పుడు చూశాడు చూసి నాయనా ఉంది నాయన బల్లి ఇది అత్యారో వాడు అసలు వాడి మనసు చెడిపోయింది వాడు బల్లి ఉందంటే ఈ సాధువు అంటున్నాడు ఉంది నాయన బల్లి అని వాడికి చాలా రిలీఫ్ వచ్చింది ఎందుకని ఇంతకాలానికి ఆమె తంబే ఈవనే మా కావాల్సినవి దొరికాడు ఇంతవరకు ఉన్నారు వీళ్ళు ఉపయోగం లేదు అస్సలు దొరికాడు ఇతనికి తెలిసిన విషయం వాళ్ళకి ఎవరే తెలియదని అప్పుడున్నాడు ఆయన దీన్ని తీసుకురావడానికి ఒక పద్ధతి ఉంది దీనికి ఒక మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ నేను ఇస్తాను నీకు నువ్వు తీసుకో వాడి మెడిసిన్ ఆయన మంచినీళ్ళు ఇస్తే లాభం లేదు వాడికి మంచినీళ్ళు తెలుస్తాయి అందువల్ల ఈనో పౌడరో ఏదో ఒకటి దాంట్లో కలిపా అప్పుడు వాడిని తాగవని ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకొని దాంట్లోనే కాస్త వాడికి వామిట్ అయ్యేటువంటిది ఏదో కొద్ది చూపి అది కలిపి వాడికి ఇచ్చిన తర్వాత వాడు పడుకున్నాడు కాకపోతే ఏంటంటే ఈ లోపల ఈయన పడ్డ బాధంతా వచ్చేస్తుంది ఆయన ఒక గంట లోప ఇంకా రాలేదంటాడు వాడు వస్తుంది అంటాడు అర్ధ గంట అయింది ముప్ప అయింది రాదది ఎందుకో తెలుసా అసలు విషయం వేరు ఇతను బల్లి కోసం వెతుకుతున్నాడు బల్లి దొరకాల ఎవరికి సాధుకి సాధు అందరినీ బీచ్ అంటాడు ముందుకు బల్లి పట్టుకుని రాన్న బల్లిని వాళ్ళ పాపం తిరిగి తిరిగి తిరిగి తిరిగి అన్నపూర్ణ చాలా అక్కడ పోయి ఇక్కడ పోయి బల్లి ఎక్కడ బల్లి ఎక్కడ ఉంటుంది సాంబార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కనుక పోయి ఎట్లాగో బల్లిని బట్టుకొని తెచ్చారు తెచ్చిన తర్వాత దాన్ని చంపేసి ఇప్పుడు వాడికి వామిట్ కావడానికి ఇచ్చిన తర్వాత పాపం వాడు కొద్దిసేపటికి ఆ కక్కొని పైకి ఎత్తాడు ఈ లోపల వేసేసాడు వాడికి ఇదొక టెక్నిక్ వాడికి తెలియకుండా వేయాలి మళ్ళీ బల్లి ఆ ఎందుకని వాడికి తెలియకుండానే మింగడు కనుక ప్రాబ్లం ఇదే అర్థమవుతుంది ఎప్పుడైతే వాడు అక్కడ కక్కేశాడు దాంట్లో ఈయన తెలియకుండా బలిని కలిపేశాడు అంత అయిపోయింది ఇప్పుడు నాయన అబ్బా పొనిలేనైనా అంటున్నాడు ఏం పోయిందో అర్థం వీడి లోపల ఆయన ఎప్పుడైతే అంత రిలీఫ్ ఒక పనిలేనయన అన్నాడు వీడు కళ్ళు తెరిచి చూశాడు అబ్బా ఇంతది ఎట్లా మింగి అవునాయన అప్పుడు వాడు అంటాడు చూసారటయ్యా ఏమే డాక్టర్లు మీరు వాళ్ళు అంటారు మా కర్మలేపో కానీ ప్రాబ్లం చూసారా వాళ్ళు ఎంత పెద్ద డాక్టర్లు అన్నా గానీ వీడితే సాల్వ్ చేయలేరు అర్థమవుతుందా ఇప్పుడు అసంప్రదాయ విత్ శంకర సర్వశాస్త్రవిపి మూర్ఖవదేవ ఉపేక్షణీయ అన్న గానీ గీతా భాష్యంలో ఎందుకో తెలుసా వీడికి ఎట్లా బోధించాల కనుక తెలియకపోతే సర్వశాస్త్ర విధపి సమస్త శాస్త్రాలు తెలిసిన్నా మూర్ఖవతి ఏవో ఉపేక్షణీయ ఆయన పెద్ద మూర్ఖుడు అని వదిలేయమన్నాడు ఎందుకని ఆయన చెప్పేది ఈయనకు అర్థం కాదు ఈ చెప్పేది ఆయనకు అర్థం కాదు అది వేదాంతం అవుతుంది అప్పుడు చెప్పేవాడికి వినేవాడికి ఎంత అర్థం కాకపోతే కనుక ఏదైతే మనం చెబుతున్నామో అది వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఆ డాక్టర్లు ఉపయోగం లేదు ఎందుకని వీడి ప్రాబ్లం ఏంటి సైకలాజికల్ ప్రాబ్లం ఇది అర్థం అవుతుంది ఇప్పుడు అసలు ఒరిజినల్ ప్రాబ్లం కాదు ఇది ఇది తయారు చేసుకున్నటువంటిది ఇది కల్పితమైనటువంటి సమస్యది దీన్ని నివారించడానికి కూడాను తత్సంబంధమైనటువంటి యుక్తి తెలిసి ఉండాలి కాబట్టి బోధ ఎంత ప్రధానమో బోధనా విధి విధి మెథడ్ ఆఫ్ టీచింగ్ బోధనా విధి అంత ప్రధానమైనటువంటి విషయం సరేనా ఇప్పుడు దీన్ని అధ్యయారూప అపవాద న్యాయం ఇట్లాంటిది తీసుకొచ్చి వేయడమే బల్లిని ఎందుకని లేని దాన్ని కల్పించుకున్నావు గనక లేని దానిని కల్పించుకోవడం अद्यापम कलपा तोग अपवादी का बट्टी अद्याप अपवाद न्याय न्याय बोधिस्ट पंचकोश प्रक्रिया अर्थम इंकोक विधा अर्देक अवकाशम लेप अपवादाभ्या निष्प्रपंच प्रपंचते अब प्रपंच मन गोचरीस्ो पंचभौतिक ఈ ప్రపంచానికి అతీతంగా నిర్మలమైనటువంటి నిత్యానంద స్వరూపం ఏదైతే ఉందో దానిని అనుభూతికి తెచ్చుకోవడానికి అధ్యారోప అపవాదాభ్యాం ఇది అని చెప్పడం అది కాదు అనడం సింపుల్ గా అర్థం చేసుకోండి ఇది అని చెప్పడం అది కాదు అనడం ఎందుకని స్వామీజీ ఇది అని చెప్పి అది కాదు అని వస్తుంది అది అని అనుకుంటూ ఉండడు గనక కాబట్టి ఏ భ్రాంతి అయితే ఉందో ఏ కోశము కప్పినట్టుగా అనిపిస్తూ ఉందో ఇది ఒక స్థాయిలో లేదు ఐదు స్థాయిల్లో కనపడుతూ ఉంది గనక ఈ భ్రాంతి ఆ ఐదు స్థాయిల్లో నుంచి దాన్ని తొలగించుకుంటూ రావాలి ఇవే పంచకోశాలు కాబట్టి పంచకోశ ప్రక్రియలో అంటే ఒక దశలో నేను అహమస్మి ఆ సర్వనామం ఏదైతే ఉందో నేను అహం అనేటువంటి సర్వనామం చేత ఆత్మ యొక్క అనన్యత్వం అనంతత్వం ఏదైతే निरूपिंपड़ता दावाल अहम कहूं अहम कह एवरा नश्न पड़े और दशो नेहना चाधद पोनी अलागे उंटे अभी आत्म आत्मतत्व का आत्म आतत्व तन देहम का देह आत्मे अवकाशम ले దే ఆత్మ నభవతి కార్యత్వాత్యబట్టి కుండ ఎట్లాగైతే కనపడుతుందో కార్యరూపంలో ఆ విధంగా దేహం కనపడుతూ ఉంది పుట్టక పూర్వం లేదు సత్యం తర్వాత ఉండబోదు ఉన్నప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంది ఇటువంటి దేహము సత్యమయ్యేందుకు అవకాశం లేదు అనంతమయ సత్యం నిన్న చూచాం అలాంటి దేహం ఇది అనంతమైంది కాదు సత్యమైంది కాదు కాబట్టి దేహం ఉంది సత్యం ఉండడం వల్ల దేహం కదులుతూ ఉంది కాబట్టి దేహం సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని దీనికి అనంతత్వం లేదు గనక దీనికి జనన మరణాలు ఉన్నాయి కనుక మార్పులున్నాయి గనక వికారవత్ కార్యవత్ ఇది కార్యమైనప్పుడు కారణం ఎవరు దేహమే కనుక అనంతమని మనం నిర్ణయం ఆత్మని అప్పుడు ఇది కార్యం దేహం కార్యం మరి కారణం ఎవరు సర్వకారణం ఎవరు ఈ దేహం సరే సర్వకారణం ఎవరు సో ఇవన్నీ కూడాను వస్తాయి అందువల్ల దేహం నీవు కాదని నిర్ణయం చేయాలి ఒక దశలో మనస్సు నేను చాలా బాధపడుతున్నానండి అన్నప్పుడు మనసు నేను చూస్తున్నాను అహం పశ్చామి నేను చూస్తున్నాను అన్నప్పుడు ఇంద్రియాలు కాబట్టి ఒక దశలో నేను ఇంద్రియాలు అంటున్నాడు ఒక దశలో నేను మనసు అంటున్నాడు ఒక దశలో నేను దేహం అంటున్నాడు ఒక దశలో నేను బుద్ధి అంటున్నాడు ఒక దశలో నేను అజ్ఞాని మాట్లాడుతున్నాను నాకేం తెలియడం లేదని అహం కిమపి నజానామి నాకేం తెలియడం లేదు అంటున్నాడు అది అజ్ఞాని దశ కాబట్టి ఇన్ని దశల్లో కనపడుతూ ఉంది గనక ఎక్కడెక్కడైతే ఈ భ్రాంతి కనపడుతూ ఉందో దాన్ని అన్ని చోట్ల తొలగించాల్సినటువంటి అవసరం లేదు దీన్ని చూచినప్పుడు ఐదు స్థాయిల్లో తెలుస్తూ ఉంది కాబట్టి ఐదు స్థాయిల్లో సత్యాన్ని మరుగుపరుస్తూ ఉంది కనుక అర్థం కానీకుండా అందుకని కోశ కోశవత్ తన నివారణార్థం దాన్ని పోగొట్టడం కోసమే అధ్యారోప అపవాద న్యాయం కాబట్టి ఈ అధ్యారోప అపవాదం అనేటువంటి ఆధారంగా చేసుకొని ప్లేస్ ఈ కోణంలో నుంచి పంచకోశ ప్రక్రియ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది కాబట్టి ఈ పంచకోశాలు ఉన్నవారి నిర్ణయం చేయడం అది ముఖ్యంగా తైత్రేయంలో ఆనందవళిలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే పంచకోశాల గురించి అనేక చోట్ల ఉపనిషత్తులు చెప్పబడిన ఇంత సమగ్రంగా చెప్పబడలేదు కాబట్టి ఒక్కొక్కటి ఏది నీవు అనుకుంటూ ఉన్నావో అది అవును అని చెప్పి తరువాత కాదు అనుకుంటూ పోవడం కాబట్టి ఇది ఒక న్యాయం అధ్యారోప అపవాద న్యాయం ఈ ప్రక్రియ చెప్పడానికి అది గుర్తుపెట్టుకోండి కనుక పంచకోశ ప్రక్రియలో అధ్యారోప అపవాద న్యాయం స్వామీజీ దీనికి ఉదాహరణ ఎట్లా మళ్ళీ ఉదాహరణ కావాలి కదా అది కూడా న్యాయమే స్థూల అరుంధతికా న్యాయాత్ తత్ర చిత్తం ప్రవర్తయ్యేత్ స్థూల అరుంధతిగా న్యా అరుంధతి నక్షత్ర దర్శనం ఇది ఒకటి రెండవది ఏంటో తెలుసా శాఖచంద్ర న్యాయం ఈ రెండు ఎగ్జాంపుల్స్ కాబట్టి అరుంధతి నక్షత్రాన్ని దర్శించేటప్పుడు పురోహితుడు మనని ఎట్లాగైతే తీసుకెళ్లి చూపెడతాడు అరుంధతి నక్షత్రం అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టేటప్పుడు పెళ్ళప్పుడు చూపిస్తారు కదా మీకు పగలు కూడా చూపిస్తారు వాళ్ళు అది మీరు చూసేస్తారు కానీ సమస్య ఏంటంటే ఎందుకని అరుంధతిని చూపిస్తూ ఉన్నాడు అరుంధతి ఎక్కడుంటుందంటే వశిష్ఠుడు ఎక్కడ ఉంటాడో అరుంధతి అక్కడే ఉంటుంది అది ఇంకేలే వశిష్ఠుడు ఉన్న చోటే అరుంధతి అంటే వాళ్ళిద్దరు ఎట్లాగైతే మీరు కూడా అటువంటి ఆదర్శ దాంపత్యంతో జీవించండి అని అక్కడ ఆశీర్వదించడం ప్రధానమైనటువంటి విషయం అది అరుంధతి దర్శనం దర్శనం నక్షత్ర దర్శనం కానీ అరుంధతి అనేటువంటి నక్షత్రం అంత తేలిగ్గా సుస్పష్టంగా మనకు తెలిసేది కాదు అందువల్ల ఏం చేస్తాడు మొట్టమొదట చంద్రుడు పట్టుకుంటాడు మొదట చంద్రదర్శనం కాబట్టి రాత్రి తీసుకుని వచ్చి ఆ భార్యాభర్తలు అక్కడ నిలబెట్టి చంద్రుడిని చూపిస్తాడు అదిగో చూడు చూస్తాం చంద్రుడిని చూస్తాం తర్వాత అక్కడి నుంచి సప్తర్షి మండలం దగ్గర తీసుకొస్తాడు ఏడు మంది ఋషులు ఉండేటువంటి నక్షత్ర రూపంలో ఉండరు తారామండలం అది సప్తర్షి తారా మండలం నక్షత్ర మండలం దగ్గర తీసుకొస్తాడు అక్కడ వశిష్ట నక్షత్రం ఏదైతే ఉందో దాని దగ్గర వెళ్ళి దాన్ని చూపెడతాడు ఇది వశిష్ట నక్షత్రం అని చెప్తాడు మనకు వశిష్ఠ నక్షత్రం తెలిసిందనుకోండి ఆ పక్కనే ఉంది చూడు అరుంధతి అంటాడు కానీ చంద్రుని చూపినప్పుడు మనకు చూపెట్టాల్సింది అరుంధతి కానీ చంద్రుడు చూపిస్తాడు ఎందుకు చంద్రుడు చూపిస్తున్నాడు చంద్రుని చూపించే తర్వాత చంద్రుని వదిలిపెట్టడం అది ఇక్కడ సప్తర్షి మండలం దగ్గర తీసుకొచ్చిన ఆయన అది ఒక పెద్ద స్టార్ ఉంది చూడు అని చూసిన తర్వాత అది అరుంధతి కాదు దాన్ని వదిలిపెట్టడం దాన్ని చూపెడుతూ అది కాదనడం అది చూపెడుతూ అది కాదనడం ఎందుకని అలా తీసుకొని వస్తే తప్ప అరుంధతిని దర్శించేటువంటి అవకాశం లేదు అందువల్ల అరుంధతి దర్శనం నక్షత్ర దర్శనం ఇదొక న్యాయం రెండవది శాఖ చంద్ర ఈ రెండే శాఖచంద్ర అంటే విదే రోజు మనం సూర్యుని మన చంద్రుని దర్శించాలన్నాం అనుకోండి ఎవడో సన్నగా ఉంటే అట్లా చంద్ర రేఖ చూడదు మనం కనపడదు ఎవరో కనపడుతుంది అట్లా చూస్తాడు ఎవడో ఒకడు అట్లా చూస్తాడు అదిగోనే ఎంత బాగుందో చూడు సన్నటి రేఖ జస్ట్ అట్లా మనం పెన్సిల్ తగ్గించినట్టు ఉందండి అంటాడు ఇది చూచేవాడికి ఆనందం కలుగుతుంది ఎందుకంటే అంత వినీల్ ఆకాశంలో సన్న రేఖను చూడగలుగుతున్నాడు గనక తక్కువ అడుగుతాడు ఎక్కనండి అని కనిపించదు వచ్చిన బాధ అది గదుగో ఇంక అది గదుగో ఎంతసేపు చూసినా అది గదుగో అదిగో అల్లదిగో శ్రీహరివాసం ఇంక ఇంకేం లేదు ఇంకెంతసేపు చూసినా అదిగో అదిగో అంటాడు వీడు ఏది ఏది అంటాడు అదే అదే అంటాడు ఏది ఏదంటే అది కాబట్టి అదే అదే అని చెప్తున్నాడు అనుకోండి చూసేవాడు ను ఎవడైతే అదేనని చెబుతున్నాడో తను చూడని వాడి కాడు తను చూశాడు ఇతరులకు చూపెట్టడం తెలియడం లేదు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ గురువు ఇంపార్టెంట్ గురు సర్వార్థాన్ గృణాతిథి ఎందుకంటే పద వివరణ పదార్థ నిర్ణయం జరగాలి గనక పదం యొక్క అర్థం వాక్యార్థం నిర్ణయం వాడు గురువు తను జ్ఞానే ఉండొచ్చు నో యూస్ అది మన శాస్త్రంలో శాస్త్రాన్ని శాస్త్రీయంగా కేవలం బ్రహ్మనిష్ఠుడై ఉంటే కూడా కాదు శ్రోత్రియుడై కూడా ఉండాలి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు మాత్రమే చెప్పగలడు ఎందుకని తాను దర్శిస్తూ ఉన్నాడు కానీ నీకు చెప్పలేడు ఎందుకని దీనికి ఒక మెథడ్ కావాలి కాబట్టి నీకు తెలిసేటట్టుగా చేయాలనుకోండి ఇది శాఖ న్యాయం కనపడుతూ ఉంది తనకు నీకు కనిపించడం లేదు అప్పుడు నేను తీసుకుపోతాడు తీసుకుపోయి ఒక చెట్టు దగ్గరకు పోతాడు అది తమాషా నైనా ఈ చెట్టును చూడు అంటాడు మనకు కావాల్సిందేంటి విజయ్ చంద్రుడు సరేనా ఆ నెలవంకను మనం చూడాలి ఇతని చెట్టును చూపిస్తాడు ఇట్లాగే రా అదిగో చూడు అక్కడ చూడు అంటాడు అది చూస్తాం అక్కడింకో ఈ పక్క ఎడం వైపు పోతున్న శాఖ చూడు అంటాడు కొమ్మ అది చూసామనుకోండి దానికి ఒక రెమ్మ చూడు అంటాడు ఆ రెమ్మను చూసామనుకోండి దాని మీద ఒక రెండు ఆకులు ఉన్నాయి చూడు అంటాడు ఉన్నాయనుకోండి ఆ పెద్ద ఆకు ఉంది చూడు అంటాడు చూసామనుకోండి దానిపైన ఒక పువ్వు ఉంది చూడు అంటాడు అవుననుకోండి దానికి డైరెక్ట్గా చూడు అన్నావును డెఫినెట్గా కనపడుతుంది అప్పుడు కూడా కనపడలేదు అనుకోండి చేయగలిగేది లేదు కరెక్ట్ కనపడుతుంది ఏమో విదే చంద్రుడు కనపడతాడో లేదో నాకు తెలియదు కానీ శాస్త్రంలో సత్యదర్శనం మాత్రం అయిపోతుంది ఎందుకని ఎట్లాగే జరిగింది సంప్రదాయం అంతా కూడా మనకు ఏదైతే అస్పష్టమపి చిరంతనాం ప్రత్యక్షం మనకు ఏదైతే తెలియకుండా ఉందో అది మన మహర్షులకి సుగ్రాహ్యం సుస్పష్టమైనటువంటి విషయం అలా దర్శించినటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు కనుక ఇవి శృతులు మనం వాళ్ళ దగ్గర నుంచి విన్నాం కాబట్టి ఈ శాఖాచంద్ర న్యాయంలో మనకు తెలిసిపోతూ ఉంది కాబట్టి ఈ శాఖచంద్ర న్యాయంలో కూడా ఇది చూడు అన్నప్పుడు అది కాదు మనకు కావాల్సింది అది కాదు వేరే దానికి అట్లాగే అన్నమయ్య కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము వీటిని అన్నింటినీ ఆత్మగానే వర్ణించుకుంటూ వస్తాడు ఇప్పుడు అది తమాషా ఎందుకు అనాల్సి వచ్చింది అదేంటి స్వామిది అన్నమయ్య కోసం ఆత్మ నభవతి అది తెలుసు ఋషికి ఎందుకని నువ్వు అదే ఆత్మ అనుకుంటున్నావు గనక నేను ఈ దేహము అనేటువంటి అభిప్రాయంతో నువ్వు ఉన్నావు గనకనే గౌరవం అంటున్నావు నేను తెల్లగా ఉన్నాను తెల్లగా ఉండే దేహం సార్ కాబట్టి దేహం నేనే అనేటువంటి అభిప్రాయం నీకు ఉండడం వల్లనే అహం స్థూలహ నేను స్థూల కాయుణ్ణి నేను పిల్లకాయుణ్ణి ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు నువ్వు దేన్ని బట్టి చెప్తున్నావు నేను దేహం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నావు గనక देह तो ईडई अटल वस्तना गनक देह्य गन देह भावनी तोग देहात्म भाव ती अव अन्मय कोशन प्रवेश पेटाली